కీర్తన అరవయారు వాడివో వీడివో హరివలసిన వారికెల్లా మూడు లోకములమరిం మురుగజోటేదిం బహిరంతరాన్న హరి ప్రత్యక్షమైవుండగాను సహజాన ప్రత్యక్ష విచార మేల ఇహములో గలవెల్ల తీతని లీలైవుండగా విహరించే నీల వేరే వెనకనేలా మణికై అన్నిటా నుండి మాటలాడుచుండుగాను వెనక హరి మాటలు వేరే ఉన్నవా కనుచూపదడంతడా కలగొన చూడగానుం సనవిచ్చిం కృపాదృష్టి చల్లు మన నేలా నెలమై ఈతడెన్నిటా నిండుకొని ఉండగాను అడరి వేరే వచ్చి నననేలా ఎలమి శ్రీవేంకటేశు ఇచ్చకొలదే ఇంతా పలుమారునిట్టని భావించదగునా